శ్రీ వేదాంత పంచదశిలో శ్రీ విద్యారణ్య గురుదేవులు మొదటి ప్రకరణంలో యాభయో శ్లోకంలో ఈ యుక్తి ఇస్తున్నాడు శ్లోకము వికల్పో నిర్వికల్పస్య సవికల్పస్య భాద్యే వ్యాహతిరణ్య అనవస్థాత్మాశ్రయాదయ తత్వమస్యాది మహావాక్యారణ విచారం చేయగా ఏ అఖండ బ్రహ్మచైతన్యం యొక్క బోధ అవుతుందో ఆ బ్రహ్మచైతన్యము నిర్వికల్పక స్వరూపము అని తత్వమస్యాది మహావాక్యములకు దక్షిణావృత్తి చేత తెలియబడేటువంటి బ్రహ్మచైతన్యము లక్ష్యం ఏదైతే ఉందో అది నిర్వికల్పకం ఉంది అని పూర్వం చెప్తూ వచ్చాడు దానిపైన పూర్వపక్షి అంటాడు ఏ నిర్వికల్పక అఖండ చైతన్యమును మీరు లక్ష్యముగా చెప్తూ ఉన్నారో తత్వ మసాద్ది మహావాక్యాల యొక్క మీరు చెప్తూ ఉన్నారో ఆ లక్ష్యభూత నిర్వికల్పక చైతన్యం నందు లక్ష్యత్వము అనేటువంటి ఒక ధర్మం ఉంటుంది కదా లక్ష్యము అన్నప్పుడు లక్ష్యత్వం ఒక ఉంటుంది ఏ విధంగా గౌహు అన్నప్పుడు గోత్వ ధర్మం ఉంటుంది ఘటము అన్నప్పుడు ఘటత్వ ధర్మం ఉంటుంది అట్లా మరి లక్ష్యము అన్నప్పుడు లక్ష్యత్వ ధర్మం అనేది ఒకటి ఉండగా మరి లక్ష్యత్వ ధర్మం ఉండగా అది లక్షత్వ ధర్మరూప వికల్పం అనేది ఒకటి ఉన్నట్టే కదక్కడ అది నిర్వికల్పక చైతన్యం ఏ విధంగా అవుతుంది అని ఈ విధంగా పూర్వపక్షి శంక చేస్తాడు అప్పుడు గ్రంథకర్త విద్యారాయణ గురుదేవులు వికల్పం చేస్తాడు వికల్పో నిర్వికల్పస్యవా సవికల్పస్య భవత్ నువ్వు లక్షత్వ ధర్మరూప వికల్పాన్ని నువ్వు ఒకటి ఆరోపించి చెప్తున్నావు కదా ఆ వికల్పము నిర్వికల్ప బ్రహ్మమునకు సంబంధించిందా అంటే నిర్వికల్ప బ్రహ్మమున్నందు వికల్పం చెప్తున్నావా లేక సవికల్ప బ్రహ్మం వికల్పం చెప్తున్నావా అని ఈ విధంగా సిద్ధాంతి పూర్వపక్షిపై పునః వికల్పం చేసి ఒకవేళ నిర్వికల్పమునందు వికల్పం ఒప్పుకున్నట్లయితే వ్యాఘాత దోషము ఇక సవికల్పం నందు వికల్పము చెప్పినట్లయితే ఆత్మాశ్రయాది అనేక దోషాలు వస్తాయి అని ఈ విధంగా శ్లోకం ద్వారా చెప్పాడు దానిపైన శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చక్కగా విశదీకరిస్తూ చెత ఉన్నాడు పంచదశి ఒకటో ప్రకరణము యాభై శ్లోకము అందులో అరవై ఏడవ టిప్ మనం చూడండి శబ్దికి లక్షణారూప వృత్తి సేజో జాన్యే సో వస్తు లక్ష్ లక్షణాక విషయకయ్యహే శబ్దం యొక్క లక్షణావృత్తి చేత చెయ్యబడే వస్తువుకు ఏమంటారు లక్ష్యము అంటారు థిస్ లక్ష్య విషయ గోమే గోత్వజాతీయ రూప ధర్మకి న్యాయ ఆరు ఘట విషయ ఘటత్వ జాతీయ రూప ధర్మకి న్యాయ లక్ష్యతారూపు ధర్మహే ఆ లక్ష్యభూత చైతన్యము అత్తమ్మసాది మహావాక్యాలకు లక్షభూత చైతన్యం ఏదైతే ఉన్నదో లక్షణావృత్తి చేత తెలియబడినటువంటి పరబ్రహ్మతత్వము దానిలో లక్షత్వ రూప ధర్మం ఒకటి ఉంటుంది అంటాడు ఏ విధంగా గోవు గోత్వ ధర్మం ఉంటుంది ఘటం ఘటత్వ జాతి రూప ధర్మం ఉంటుంది అట్లే లక్ష్య చైతన్యం నందు ధర్మ రూప వికల్పము ఒకటి చెప్పాలి अलांटूते लक्षत्ूप विकलप चुता ब्रह्म निर्विकल का मर मनगा सविकलमे अवतंध सविकल सिद्धि होवेगा सविकल सिद्धिस्तर तीसो निर्विकल कहने व्याघात रूप दोष होवे एपड़ अभी लक्ष्यत्पर्मों से सविकलो అప్పుడు దాన్ని నిర్వికల్పకము అని ఈ విధంగా చెప్పుట వ్యాఘాత దోషం పడుతుంది జాతే తాకు లక్ష్య కహనే కరి సవికల్ప బీ కహతే హో ఒకవేళ దానికి లక్ష్యము అని చెప్పుట చేత లక్ష్యత్వ రూప చెప్పి సవికల్పము చెప్పుతూ మరియు దాన్నే నిర్వికల్పం అని కూడా చెప్పుట నిర్వికల్ప బ్రహ్మ ఉన్నందు లక్ష్యత్వ రూప సవికల్పం ఉన్నది అని చెప్పుట ఇది వ్యాఘాతం అంటారు జహా అప్నేహి కథన్ కరే అప్నే వచనక బాదు హోవే తహా వ్యాఘాత రూప దోషుకయ్యే ఈ విధంగా తాను చెప్పినటువంటి దానికే తన వచనానికి తనకే విరోధం తాను చెప్పినటువంటి వచనమే తన చేతనే బాధవుతుంది అప్పుడు దానికి ఏమంటారు వ్యాఘాత దోషం అంటారు వరత ఏవో విశేషమైన ఆఘాత చెప్పేవాడి చేతనే వాడు చెప్పినటువంటి విషయము బాధ అయిపోతుంది వ్యాఘాతం అంటారు ఏ విధంగా మమ ముఖే జూహా నాస్తి మాతామే వంద్య ఆసీత్ పితామే బాలబ్రహ్మచారి ఆపుత్రస్ పితామహ నా లో నాలుక లేదు లేదా యావజ్జీవ జీవ అని అని అనుకోండి నేను జీవితాంతం మౌనంగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఒకవైపు నేను మౌనంగా ఉన్నాను చెప్తూ ఉన్నాడు ఇది వ్యాఘాత దోషం లేదా నా నోట్లో నాలుగో లేదు అని చెప్తూ ఉన్నాడు నాలుక లేని వానికి చెప్పుట ఎలా సంభవం నాలుక లేదు అని చెప్పాలి అంటే నాలుగే ఉంటేనే చెప్పగలుగుతాడు నాలుక లేకపోతే మాటైనా రాదు కదా మూగవాడైపోతాడు కదా మరి చెప్తున్నాడు ఒకవైపు నా నోట్లో నాలుక లేదు అంటున్నాడు ఇదేమిటి చెప్పేవానికే దోషం పడుతుంది మా తల్లి గుడ్రాలు అని చెప్తే గుడ్రాలకు సంతానమే ఉండదా మరి మా తల్లి అని చెప్తూ ఉన్నాడు మా తల్లి అన్నప్పుడు గుడ్రాలు కాదు అని చెప్పినట్లయింది గుడ్రాలంటే తల్లి కాదు అని చెప్పినట్లయింది కానీ రెండు తడే తానే చెప్తున్నాడు మా తల్లి అంటున్నాడు గుడ్రాలంటున్నాడు చెప్పేవాడికే వాని వాక్యమే వాని చేతనే బాధ వాని వచనమే వాని చేత బాధైపోతుంది మా తండ్రి బాలబ్రహ్మచారి ఇద్దరు బ్రహ్మచారి కూడా కాదు బాలబ్రహ్మచారి అంటే పెళ్ళే చేసుకోలేదు మా తండ్రి అంటున్నాడు బ్రహ్మచారి అంటున్నాడు ఇది వ్యాఘాతం తండ్రి వాడు బ్రహ్మచారి కాలేడు బ్రహ్మచారి అయినవాడు తండ్రి కాలేడు కానీ తండ్రి అంటున్నాడు బ్రహ్మచారి అంటున్నాడు పూర్వోత్తర విరోధ వ్యాఘాత అట్లే మా తాతకు కొడుకులేరు కొడుకులు లేకపోతే వీళ్ళ తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు మరి తండ్రి లేకపోతే వీడు ఎక్కడి నుంచి పోచ్చాడు ఇవన్నీ ఎట్లా ఉన్నానంటే పూర్వోత్తర విరోధం మొదలు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి తను చెప్పిన వచనానికే తనకే విరోధం వస్తుంది తన యొక్క వచనం చేత తానే బాధ కాబట్టి ఈ విధంగా వ్యాఘాత దోషం వస్తుంది నిర్వికల్పం నందు సవికల్పం కనుక చెప్పినట్లయితే వ్యాఘాత దోషం అని ఈ విధంగా పూర్వపక్షి శంకజేస్తాడు అప్పుడు సిద్ధాంతి పూర్వపక్షిపై వికల్పాలు చేసి ప్రబలమైనటువంటి युक्तिरपक्ष निराकरण सेना ब्रह्मवन नक्षत्व रूप धर्म एकलपावपक्षि ये, ये विकलो निर्विकल का सविकप कि लक्ष धर्म अनेक विकलपा क्रह्म न ఆ వికల్పము నిర్వికల్ప బ్రహ్మవునందు వికల్పం చేసావా లేదా సవికల్ప బ్రహ్మవునందు వికల్పం చేసావా ప్రథమ పక్షి ఇస్తే వ్యాఘాత దోష ఓవే హే మొదటి పక్షాన్ని తీసుకున్నట్లయితే వ్యాఘాత దోషం వస్తుంది ఎందుకు నిర్వికల్పం సవికల్పం చెప్పుట వ్యాఘాత దోషం ఇక సవికల్పం నందు వికల్పం చొప్పుట ద్వితీయ పక్షి విషయ అనవస్థ ఆత్మాశ్రయాధిక చారి దోషే అనవస్థ మొదలైనటువంటి దోషాలు వస్తాయి ఆత్మాశ్రయ దోషం అన్యోన్యాశ్రయ దోషం చకరికా దోషం అనవస్థ దోషం ఈ మొదలైనటువంటి అనేక దోషాలు వస్తాయి అని శ్లోకం యొక్క వ్యాఖ్యానం చేసి విశేష వ్యాఖ్యానం చేస్తున్నాడు పండిత్ పీతాంబర్జీ రామకృష్ణ టీకను ఆధారంగా చేసుకొని చెప్తున్నాడు హే వాదిన్ ఓ పూర్వపక్షి మహావాక్యకారి లక్ష్ జో బ్రహ్మ సో నిర్వికల్పహే వా సవికల్పహే మహావాక్యమయం చేత తెలియబడేటువంటి ఏ లక్ష్యభూత చైతన్యము బ్రహ్మ చైతన్యం అది నిర్వికల్పము నదా లేఖ సవికల్పం నదా ఇస్ ప్రకారం తిన నిర్వికల్ప బ్రహ్మ విషయ ల్ప బ్రహ్మ విషయ జో తయనే నిర్వికల్ప కయా నిర్వికల్ప బ్రహ్మ నందర సవికల్ప బ్రహ్మ నందే వల్ప చేసావో స్వికల్ప క్యా నిర్వికల్ప బ్రహ్మ కావేగ అథవా సవికల్ప బ్రహ్మ కావేగ ఏ పూర్వపక్షి నీవు చేసినటువంటి వికల్పము అది నిర్వికల్ప బ్రహ్మమునకు సంబంధించిందా సవికల్ప బ్రహ్మమునకు సంబంధించిందా అని పూర్వపక్షి పైన సిద్ధాంతి మళ్ళీ వికల్పం చేశాడు తిన్మే వికల్పకా తిన్మే నిర్వికల్పకా వికల్పకియా హై ఇసు ప్రథమ పక్షి విషయ్ తైనజో కథని కియా నిర్వికల్పక వికల్పే సో వ్యాఘాత యుక్తి ఓవేగా మొదటి పక్షమును స్వీకరించి అంటే నిర్వికల్ప బ్రహ్మమునందు వికల్పమును చేస్తున్నాను అని ఒకవేళ నువ్వంటే అక్కడ వ్యాఘాత దోషం ప్రసక్తమవుతుంది జాతే తీసుకు నిర్వికల్ప బీ కహతాహే ఫిర్ తిస్క వికల్ప బీ కర్తాహే ఎందుకంటే ఏ వికల్పమునైతే నువ్వు చేస్తున్నావో ఆ వికల్పమును నిర్వికల్ప బ్రహ్మమునందు చెప్తున్నావు కాబట్టి ఆ బ్రహ్మమును నిర్వికల్పం అని స్వీకరించి మరి వికల్పం చేయుట ఇది వ్యాఘాతం అనబడుతుంది ఎందుకంటే నిర్వికల్పం వికల్పం చెప్పటం సంభవించదు సవికల్పకా వికల్ప కియా ఇస్ దూసరే పక్షి విషయ ఆత్మాశ్రయస్ ఆది లేకే అనవస్థ పర్యంత చారీ దోష ఓవే హై ఇక వ్యాఘత దోష వ్యాఘత దోషం నుండి రక్షించుకున్నట్టుకు నిర్వికల్పమునందు వికల్పము చేయడం లేదు సవికల్పం నందే వికల్పం చేస్తున్నాము అని ఒకవేళ ద్వితీయ పక్షంని కనుక స్వీకరించినట్లయితే అప్పుడు ఆత్మాశ్రయం మొదలుకొని అనవస్థ పర్యంతము నాలుగు దోషాలు వస్తాయి ఆత్మాశ్రయ దోషం అన్యోన్యాశ్రయ దోషం చక్రికా దోషం అనవస్థా దోషం విధంగా నాలుగు దోషాలు అని చెప్తూ ఉన్నాడు సో ఆత్మాశ్రయాదికి దిఖావే ఇప్పుడు ఆ ఆత్మాశ్రయ దోషాలు ఏ విధంగా వస్తాయి చెప్తూ ఉన్నాడు ఆత్మాశ్రయ దోష్ మొదటిది సవికల్ప బ్రహ్మకా వికల్ప హే సవికల్పము అయినటువంటి బ్రహ్మందు వికల్పం చేస్తున్నాము అని ఒప్పుకున్నట్లయితే ఇసు వాక్య విషయ్ సవికల్ప శబ్దు క్యా అర్థ సవికల్పం అనేటువంటి శబ్దానికి ఏమర్థం సో శ్రవణ్ కర్ అది ఈ విధంగా విను వికల్పకరీ సహితు జో వర్త హోవే సో కహియే సవికల్ప బ్రహ్మరూప ధర్మీ సవికల్పము అంటే వికల్పేన సహ వర్తతే సవికల్ప వికల్పేన తృతీయ విభక్తి వికల్పేన సహ వర్తతే వికల్పంతో కూడి ఏది ఉంటుందో అది సవికల్పము ఏది బ్రహ్మరూప ధర్మి సవికల్ప బ్రహ్మం నందు వికల్పం చేస్తున్నాడు అయితే అక్కడ సవికల్పం అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే వికల్పేన సహ వర్తతే వికల్పము చేత కూడుకొని ఏది ఉంటుందో ఆ బ్రహ్మరూప ధర్మి సో సవికల్ప బ్రహ్మ జిస్ వికల్పకరి సహిత వర్త హై ఆ సవికల్ప బ్రహ్మ అంటే వికల్ప సహితంగా ఏదైతే ఉంటుందో ఆ సవికల్ప బ్రహ్మము సో వికల్ప ఇసు ప్రసంగమే తృతీయాంత వికల్ప పదకరి కయ్యే హై తృతీయాంత వికల్ప పదం చేత చెప్పడం జరిగింది ఏ ధర్మరూప బ్రహ్మమును సవికల్పము అని చెప్పి ఆ సవికల్ప బ్రహ్మమునందు వికల్పం చెప్తున్నాడు కదా అయితే ఆ బ్రహ్మరూప ధర్మి ఏదైతే ఉందో అది సవికల్పం కదా ఆ సవికల్ప బ్రహ్మం యొక్క ఏదైతే విశేషణ ఉన్నదో సవికల్పత్వము అక్కడ ఆ సవికల్పం అనగా తృతీయ విభక్తి చేత చెప్పడం జరిగింది వికల్పేన సహ వర్తది అని అంటు ఆ రోజో తైనే తీసే సవికల్ప బ్రహ్మ విషయ వికల్పకీయాహే ఇక ఆ సవికల్ప బ్రహ్మమునంటే తృతీయాంత వికల్ప సహితమైనటువంటి బ్రహ్మరూప ధర్మయందు నువ్వేదైతే వికల్పం చేశావో అది ప్రథమాంత వికల్పము పదము చేత చెప్పబడింది సవికల్ప బ్రహ్మమునందు వికల్పము చెప్పుట ఈ వికల్పం అనేది విభక్తి చేత తెలుసుకోవాలి ప్రథమాంతమని తెలుసుకోవాలి ఏ ప్రతివాది ఇహ ప్రథమాంత వికల్ప పథకరీ అవురు తృతీయాంత వికల్ప పథకరీ ఏకిహి వికల్ప తీరేకరీ కహియ్ వా దోను అయితే నువ్వు ఏదైతే ప్రథమాంత వికల్పం చేత వికల్పం చేశావో అది తృతీయాంత వికల్పం చేత అంటే సవికల్ప బ్రహ్మము ఏదైతే వికల్పసహితమైనటువంటి బ్రహ్మం అని చెప్పాము ధర్మి ఆ ధర్మిలో ఉన్నటువంటి ఏ వికల్పమున్నదో ఆ వికల్పం చేత నువ్వు చేసినటువంటి ఏ వికల్పం ఉన్నదో అది ఒకటే అంటావా లేదా రెండు వేరు అంటావా అంటే తృతీయాంత వికల్పము ప్రథమాంత వికల్పము రెండు ఒకటే అంటావా లేదా రెండు వేరు అంటావా జబు ఏకి వికల్ప ప్రథమాంతవరు తృతీయాంతరూపుహే ఒకవేళ నువ్వు తృతీయాంత వికల్పాన్ని ప్రథమాంత వికల్పాన్ని ఒకటిగానే అని చెప్పినట్లయితే రెండు ఒకటే అని చెప్పినట్లయితే తబు ఆపు ఏకిహి వికల్పు ఇప్పుడు ఏమైంది రెండు వికల్పాలు లేవు ఒకటే అని చెప్పినట్లయింది ఎందుకంటే తృతీయాంతం ప్రథమాంతం ఒకటే అన్నప్పుడు ఇక్కడ ఇక రెండు లేవు ఒకటే ఆపు ఏకిహి వికల్పు వికల్పక ఆశ్రయి జో సవికల్ప బ్రహ్మ తిస్కా విశేషను హోనే కరీ ఆపి ఆప్కా ఆశ్రయ హువా అయితే ఒకటే వికల్పం కాబట్టి తృతీయాంత వికల్పమునకు ఆశ్రయమైనటువంటి ఏ సవికల్ప బ్రహ్మం ఉన్నదో దానికి ఈ వికల్పము విశేషణమైనందువలన ఎందుకంటే ప్రథమాంతము తృతీయాంతము రెండు ఒకటే అన్నప్పుడు ఆ ఒకే వికల్పము సవికల్ప బ్రహ్మమునకు విశేషణమైనందువలన ఎందుకంటే సవికల్ప బ్రహ్మము బ్రహ్మము ధర్మి సవికల్పము ధర్మము ధర్మము విశేషణమైంది వికల్పము బ్రహ్మము విశేషమైంది వాటి బ్రహ్మమునకు విశేషణమైనటువంటి వికల్పము ఏదైతే ఉందో అది స్వయంగా తానే ఆపిహి ఆపుక ఆశ్రయహువా తానే తనకు ఆశ్రయమైంది ఆ వికల్పమే స్వయంగా తనే తనకు ఆశ్రయమైంది అంటాడు ఏకిహి వికల్పు తృతీయాంత రూపే ప్రథమాంత రూప ఆపక ఆశ్రయ కిస్ ప్రకారం హువా అరే ఒకే వికల్పము తృతీయాంత రూపం చేత ప్రథమాంత రూప తనకే అంటే ఒకటే కదా రెండు ప్రథమాంతం తృతీయాంతం రెండు ఒకటే అన్నప్పుడు తృతీయాంత రూపం చేత ప్రథమాంత రూప తనకే ఆశ్రయం అయింది ఎట్లా అది విను విశిష్ట విషయ వర్తనే వాళ్ళే ధర్మ ధర్మకు విశేషణ విషయ వర్తనకే నియమే విశిష్టంలో ఏ ధర్మం ఉంటుందో అది విశేషణం నందు కూడా ఉంటుంది ఇది నియమం ఉంది విశిష్టం నందు ఏ ధర్మం ఉంటుందో అది విశేషణం నందు కూడా ఉంటుంది ఇది నియమం ఇక ఏ అర్థే దీని యొక్క అర్థం ఈ విధంగా ఉంది విశేషణ సహిత వస్తువు విషయ జో ధర్మ వర్త హో ధర్మ విశేషణ విషయీ నియమకరి వర్తా హై విశేషణ సహితముగా అంటే విశిష్ట వస్తువు విశేషణ సహితకు విశిష్టకయ్య ఈ విశేషణ సహితమైనటువంటి వస్తువు అంటే విశిష్ట వస్తువు ఏ ధర్మం ఉంటుందో సో ధర్మం విశేషణ విషయీ నియమకరి వర్త విశేషణం నందు కూడా నియమం చేత ఉంటుంది ఈ విషయంలో ఒక దృష్టాంతం జైసే దండి ఆయా హై అంటే దండము అంటే ఒక కర్ర కట్టే కలిగినటువంటి పురుషుడు దండీ పురుషుడు అంటారు ఆ దండీ పురుషుడు వచ్చినాడు అని ఈ విధంగా శబ్దప్రయోగం చేసినామనుకోండి ఇసు వాక్య విష దండ విశేషన్ అనగా ఆదేహే ఆరు పురుషు విశేషు అనగా ఆధారహే ఇక్కడ దండీ పురుష అన్నప్పుడు దండము అనేది ఆ పురుషునికి విశేషణము అంటే ఆ పురుషుణ్ణి ఆశ్రయించుకొని ఆధారపడి ఆధేయమై ఉండున్నది దండ పురుషుడు ఆధారం విశేషం దండము ఆధేయము ఇది విశేషణం దండ రూపు విశేషణ కరి దండమేమైంది పురుషునికి విశేషణమైంది కదా ఆ విశేషణం చేత విశిష్టమైన వాడెవరు దండీ పురుషుడు ఆ దండీ పురుషుని నందు ఆగమన క్రియారూపజో ధర్మ వర్తత ఎందుకంటే దండి ఆయా హై దండి పురుషుడు వచ్చాడు అంటే ఆ దండీ పురుషునియందు అంటే వి విశేషణ సహితమైనటువంటి ఏ పురుషుడున్నాడు దండి పురుషుడు అతని యొక్క ఆగమన రూప జరిగింది ఎక్కడ జరిగింది దండ విశిష్ట పురుషునియందు దండ విశిష్ట అంటే దండం విశేషము ఆ విశేషణం గలవాడు పురుషుడు అప్పుడు పురుషుడు ఏమున్నాడు ఎట్లున్నాడు ఇప్పుడు దండ విశిష్ట పురుషుడున్నాడు ఆ దండ విశిష్ట పురుషుని ఎందు ఆగమన రూప జరిగింది రావడం క్రియ జరిగింది ఇప్పుడు విశిష్టంలో క్రియ జరిగింది ఆ విశిష్టంలో క్రియ జరిగితే ఆ క్రియారూప ధర్మం ఏదైతే ఉందో సో ధర్మం దండ రూప విశేషణ విషయభి వర్త దండరూప విశేషణం నందు కూడా ఆ క్రియ ఉంటుంది ఎందుకంటే పురుషుడు చేతుల్లో కట్టబట్టుకొని వచ్చినప్పుడు పురుషుని యొక్క ఆగమనం చేత తన చేతిలో కట్టే కూడా వచ్చింది కదా తనతో పాటు అంటే విశిష్టంలో జరిగిన క్రియ విశేషణంలో కూడా ఉంటుంది ఎందుకు తనతో పాటు ఆ కర్ర కూడా వచ్చింది కర్రలో కూడా గమన రూప క్రియ అనేటువంటి ధర్మము ఉంది జైసే దండి పురుషు ఆయాహే తేసే దండభి ఆయహ్ ఏ విధంగా దండి పురుషుడు వచ్చాడు అట్లా దండం కూడా తనతో పాటు వచ్చింది అంటే ఆ గమనరూప క్రియ ఏదైతే విశిష్టుని ఎందు అంటే పురుషుని ఎందు జరిగిందో అట్లా తన చేతిలో కట్టేందు కూడా ఆ గమనరూప క్రియ జరిగింది దండి పురుషుడు వచ్చిండు తనతో పాటు దండ కూడా వచ్చింది ఈ విధంగా విశిష్టం నందు ఉన్నటువంటి ధర్మము విశేషణం నందు కూడా ఉంటుంది అనేటువంటి నియమాన్ని దృష్టాంత సహితంగా చూపెట్టాడు ఇప్పుడు సిద్ధాంతంలో చెప్తున్నాడు ఇహా దండీకి న్యాయీ సవికల్ప బ్రహ్మ ఆత్మ విశేషహే దండీ పురుష అన్నాం పురుషుని స్థానంలో మనం సిద్ధాంతంలో సవికల్ప బ్రహ్మను తెలుసుకోవాలి అది విశేషం ఏ విధంగా పురుషుడి విశేషము దండ విశేషణం అని చెప్పుకుంటూ వచ్చాం కదా అట్లే సవికల్ప బ్రహ్మాత్మ ఏదైతే ఉందో అది విశేష్యము అవరు దండికి న్యాయ తృతీయాంత వికల్ప విశేషణహే వికల్పేనా సహా వర్తతే అంటే బ్రహ్మం వికల్ప సహితంగా ఉంది కదా అయితే ఆ బ్రహ్మం విశేషమైతే తనయందు ఉన్నటువంటి తృతీయాంత వికల్పం విశేషణమైంది దండ విశిష్ట దండికి న్యాయ తృతీయాంత వికల్ప విశిష్ట సవికల్ప బ్రహ్మాత్మ హే ఈ విధంగా దండ వి విశిష్ట పురుషుడు అని చెప్పుకున్నామే అక్కడ దండ విశిష్ట దండి అంటే దండ విశిష్ట పురుషుడు స్థానంలో అంటే విశిష్ట స్థానంలో ఇక్కడ కూడా మనము దృష్టాంతంలో తృతీయాంత వికల్ప విశిష్ట సవికల్ప బ్రహ్మాత్మ అని తెలుసుకోవాలి సవికల్ప బ్రహ్మం ఏమైంది విశిష్టమైంది ఎందుకు తృతీయాంత వికల్పం విశేషణము బ్రహ్మాత్మ విశేషము ఆ సవికల్ప బ్రహ్మ అన్నప్పుడు అక్కడ విశేషణ సహిత విశేషము అంటే విశిష్టం విశిష్టమంటే విశేషణ సహిత వస్తువు దాని ఎందు వర్తనే వల్ల గమన క్రియారూప ధర్మకి న్యాయ ఏ విధంగా దండి పురుషుని ఎందు ఆగమన రూప ధర్మం ఏ విధంగా చెప్పుకొని ఆ పురుషునియందు గమనరూప ఆగమన రూప క్రియారూప ధర్మం చెప్పుకున్నామో ఆ క్రియారూప ధర్మము దండ రూప విశేషణమునందు కూడా ఏ విధంగా ఉంటుందో అట్లే ప్రథమాంతరూపురా ప్రతివాదీక వికల్పు హై ప్రథమాంత రూప ఏ నువ్వు చేసినటువంటి వికల్పం ఉన్నదో అంటే సవికల్ప బ్రహ్మమున్నందు వికల్పం ఉన్నది అని ఏదైతే ప్రథమాంత వికల్పం చెప్పావో జైసే గమనక ఆశ్రయ దండీ పురుష హే తైసే దండ బి హే గమన రూప ఏదైతే క్రియకు ఆశ్రయం దండీ పురుషుడు ఉన్నాడో అట్లా దండం కూడా విశేషణం కూడా ఉంటుంది అట్లే ఇక్కడ సవికల్ప బ్రహ్మమునందు నువ్వు ఏదైతే వికల్పం చేశావో ఆ వికల్పము సవికల్ప బ్రహ్మం అనేటువంటి విశిష్టం నందు చేసావు చేసినప్పుడు అక్కడ తృతీయాంత వికల్పం అనేటువంటి విశేషణం ఏదైతే ఆ విశిష్టంలో ఉందో దాని అందు కూడా ఈ ప్రథమాంత వికల్పము వస్తుంది ఇసరి తీసే జేసే తేరే వికల్ప ప్రథమాంత రూపక ఆశ్రయ సవికల్ప బ్రహ్మ హే తైసే సవికల్ప బ్రహ్మక విశేషణ రూప తృతీయాంత వికల్ప బి తేరే వికల్ప ప్రథమాంతక ఆశ్రయ ఈ ప్రథమాంత వికల్పం ఏదైతే చేశావో ఆ ధర్మము ఆ వికల్పము ఈ విశేషణ రూప తృతీయాంత వికల్పమునందు కూడా ఉంటుంది అంటే ఇప్పుడు నువ్వు ఏమని చెప్పావు మొదలు తృతీయాంత వికల్పము ప్రథమాంత వికల్పము ఒకటే అని చెప్పావు ఒకటే ఇప్పుడు ఆ విశేషణ రూపతృతీయాంత వికల్పమును ఆశ్రయించుకొని ఈ ప్రథమంత వికల్పము ఉంది అని చెప్పవలసి వస్తుంది ఎందుకంటే విశిష్టం నందు ఏ వికల్పం చేశావో అది విశేషణం నందు కూడా ఉంటుంది విశిష్టం ఏ విధంగా నువ్వు చేసినటువంటి వికల్పానికి ఆశ్రయముగా సవికల్ప బ్రహ్మమును చెప్తున్నావో అదేవిధంగా ఆ ప్రథమంత వికల్పమునకు విశేషణం కూడా ఆశ్రయమని చెప్పాలి ఆ తృతీయాంత విక విశేషణ రూప వికల్పము ప్రథమాంత వికల్పము ఒకటి అని చెప్పినావు కాబట్టి తన ఎందు తానే ఆశ్రయించుకొని ఉన్నది అని ఈ విధంగా చెప్పినట్లవుతుంది ఆపు ఏకి వికల్పు ఒకే వికల్పము వికల్పికే ఆశ్రయ బ్రహ్మక విశేషం హోనే కరే ప్రథమాంత రూప ఆపుక ఆశ్రయ కాబట్టి ఒకటే వికల్పము వికల్పమునకు ఆశ్రయమైనటువంటి బ్రహ్మం యొక్క విశేషణ రూప తృతీయాంత వికల్పం ఉన్నది కాబట్టి దాని ఎందు ప్రథమాంత వికల్పం కూడా ఉంటుంది అంటే తృతీయాంతం ప్రథమాంతం ఒకటి అని చెప్పినావు కాబట్టి ఆశ్రయ రూప తృతీయాంతం ఆశ్రయ రూప ఆశ్రయీ రూప ప్రథమాంతం ఉంది అంటే దాని తాను ఉన్నది ఆత్మాశ్రయం అనేటువంటి దోషం వస్తుంది ఇస్ కథనకరి సూచన కీయ హ ప్రథమాంత రూప వికల్పం ఈ విధంగా ప్రథమాంత రూప వికల్పము తృతీయాంత వికల్పము ఆశ్రయించుకొని ఉన్నందువలన తృతీయాంతం ప్రథమాంతం ఒకటి అని చెప్పినప్పుడు తన తానే ఉన్నది తనను ఆశ్రయించుకొని తానే ఉంది అని ఈ విధంగా చెప్పడం చేత దీనికి ఏమంటారు ఆత్మాశ్రయము అంటారు ఏకి ఈ వికల్పు తృతీయాంత రూపే ఆశ్రయి మరి ప్రథమాంత రూపిసే ఆశ్రితువా తృతీయాంత రూపం చేత ఆశ్రయమైన ఒకటే వికల్పము మరి ప్రథమాంత రూపం చేత ఆశ్రితమైంది ఏ ఆప్కి సిద్ధి విషయ ఆప్కి అపేక్ష కరణీయ రూపం ఆత్మాశ్రయ దోష్ ఇక దీనికే తన సిద్ధి కోసము తన యొక్క అపేక్ష చప్పుట ఏదైతే ఆత్మాశ్రయ దోషము అంటారు ఇప్పుడు అన్యోన్యాశ్రయ రూప దోషము రెండవది జబ్బు ప్రథమాంత వికల్ప అవురు తృతీయాంత వికల్ప పరస్పర భిన్నే పూర్వపక్ష అంటాడు ఆత్మాశ్రయ దోషం నుంచే తప్పించుకున్నటకు ప్రథమాంత వికల్పము మరి తృతీయాంత వికల్పము ఈ రెండు ఏకము కావు పరస్పర భిన్నములు అని ఈ విధంగా ఒప్పుకున్నట్లయితే తప్పు తృతీయాంత వికల్పకు భీ వికల్పరూపునైతే ఇప్పుడు ప్రథమాంత వికల్పాన్ని వదిలేసేయి తృతీయాంత వికల్పం ఏదైతే మనము ధర్మరూప బ్రహ్మమునందు చెప్పామో వికల్ప అయిన సహా వర్తతే ఇది సవికల్ప అని తృతీయాంత వికల్పం ఏదైతే ధర్మరూప బ్రహ్మ చెప్పామో అది కూడా ఒక వికల్పమే కదా అందువల్ల తిస్కే ఆశ్రయ బ్రహ్మకు సవికల్పహోనైతే తిస్ తృతీయాంత వికల్పకే ఆశ్రయ బ్రహ్మక విశేషణ రూప కోయక వికల్పం మాన్నా చాయే ఈ తృతీయాంత వికల్పం కూడా ఒక వికల్పమే కాబట్టి వికల్పం ఏది ఉంటుందో అది నిర్వికల్పమునందు ఉండుట సంభవించదు సవికల్పమునందే ఉండాలి మరి ఇప్పుడు తృతీయాంత వికల్పమునకు ఆశ్రయమైనటువంటి బ్రహ్మమునందు మరొక విశేషణ రూప వికల్పాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది ఎందుకు వికల్పము సవికల్పమునందే ఉంటుంది కదా ఇసు వాక్యసే ఎస్ ఉచన్ కియా ఈ వాక్యం చేత ఈ విధంగా చెప్పినట్లయింది ఏమనంటే జో జో వికల్పహే సో సో వికల్పు సవికల్ప కహియే వికల్ప సహిత ఆశ్రయ విషయ వర్త ఏదేది వికల్పం ఉంటుందో ఆయా వికల్పము సవికల్పమైనటువంటి అంటే వికల్ప సహిత ఆశ్రయం ఉంటుంది అది నిర్వికల్ప విషయ నిర్వికల్పం అన్నది వికల్పం ఉండుట వ్యాఘాతం జైసే ప్రథమాంత రూపు తీరా వికల్పు సవికల్ప ఆశ్రయ విషయ వర్తహే ఈ విధంగా నువ్వు లక్షత్వ రూప ధర్మం అనేటువంటి వికల్పము ఏదైతే ప్రథమాంత వికల్పం చేశావో అది సవికల్ప ఆశ్రయం నందే చెప్పడం జరిగింది తృతీయాంత విశేషణమునకు ఆశ్రయమైనటువంటి ధర్మరూప బ్రహ్మం నందు ఆ వికల్పం తృతీయాంత వికల్పమును చెప్పడం జరిగింది అంటే వికల్ప సహితంగా చెప్పడం జరిగింది ప్రథమంత రూపం తెరా వికల్ప సవికల్ప ఆశ్రయ విషయ వర్తుతాయి సవికల్ప ఆశ్రయం నందే ఉంటుంది తైసే సర్వ వికల్పం అట్లే ఏ ఏ వికల్పాలు చెప్పినా కానీ సవికల్ప ఆశ్రయ విషయ వర్తినే వాళ్ళే భయే అవన్నీ కూడా సవికల్ప ఆశ్రయం నందే ఉంటున్నవి అని నిర్ణయించి చెప్పడం జరిగింది యాతి జైసే ప్రథమాంత రూపు తేరే వికల్పకీ స్థితియార్థ తృతీయాంత వికల్పకరీ ఆశ్రయజో బ్రహ్మరూపు ధరమే తాకు సవికల్పకి ఆహే ఏ విధంగా ప్రథమాంత వికల్ప సిద్ధి కోసము తృతీయాంత వికల్పము చేత ఆశ్రేయమైనటువంటి ఏ బ్రహ్మరూప ధర్మి ఉన్నదో దాన్ని సవికల్పమని చెప్పడం అయింది తెసే తృతీయాంత వికల్పకి స్థితి అర్థ కోయ్యకి బి విశేషణ రూప వికల్పకరి ఆశ్రయి సవికల్పకరణకు యోగ్యే ఎట్లా ప్రథమాంత వికల్ప స్థితి కోసం తృతీయాంత వికల్పమును మనం బ్రహ్మరూప ధర్మి నందు చెప్పినామో అట్లే తృతీయాంత వికల్ప స్థితి కోసం కూడా ఈ ధర్మి రూప బ్రహ్మం నందు ఒక విశేషణ రూప వికల్పమును చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఈ విధంగా చెప్పుట యోగ్యమే ఉంది ఎందుకు ఏదేది వికల్పం ఉంటుందో సవికల్పమున్నదే ఉంటుంది అందుకని తృతీయాంత వికల్ప సిద్ధి కోసము ధర్మరూప బ్రహ్మం నందు మరొక విశేషణ రూప వికల్పమును చెప్పుట యోగ్యమే ఉంది ఆరు జో తృతీయాంత వికల్పకే ఆశ్రయిక విశేషణ రూప వికల్ప హే ఇప్పుడు తృతీయాంత వికల్పమునకు ఆశ్రయమైనటువంటి ఆ ధర్మరూప బ్రహ్మం నందు కల్పన చేయబడినటువంటి ఒక విశేషణ రూప వికల్పం ఉన్నదో సో వికల్ప విశేషణీభూత వికల్పకయ్యే ఇప్పుడు తృతీయాంత వికల్పము కంటే అదనంగా ఏదైతే ధర్మరూప బ్రహ్మం నందు అధికంగా విశేషణ రూప వికల్పం చేసినామో దానికి విశేషణీభూత వికల్పము అంటారు సో విశేషణీభూత వికల్పం క్యా ప్రథమాంత రూపు హీ హాయ్ అతవ తిన్ ప్రథమాంత వికల్ప ఆరు తృతీయాంత వికల్పితే భిన్న తీసరా హాయ్ అయితే ఇప్పుడు విశేషణీభూత వికల్పమును ఏదైతే బ్రహ్మమునందో మనం చెప్పామో ఆ విశేషణీభూత వికల్పము ఏమి ప్రథమాంత వికల్ప రూపమా లేక ఆ ప్రథమాంత వికల్పము తృతీయాంత వికల్పముల కంటే భిన్నమైనటువంటి మూడవదా తీసరా అని ఈ విధంగా వికల్పం చేశాడు మళ్ళీ పూర్వపక్షిపై అప్పుడు ప్రథమ పక్షి విష అన్యోన్యాశ్రయ దోషే ఈ విశేషణీభూత వికల్పము ప్రథమాంత వికల్పము రెండు ఒకటి అని ప్రథమపక్షండు అన్యోన్యాశ్రయ దోషము వస్తుంది జోకహే కిస్ ప్రకార హ అన్యోన్యాశ్రయ దోషం ఎలా వస్తుంది అని ఒకవేళ ప్రశ్నించినట్లయితే తో ఇసు ప్రకార హోస్రవంకారం అది ఎట్లా చెప్తున్నాను విను ఈ విధంగా పరస్పరికి సిద్ధి విషయ పరస్పరికి అపేక్ష ఏ అన్యోన్యాశ్రయక లక్షణే పరప పరస్పర సిద్ధి కోసం అంటే ఒకదాని సిద్ధి కోసం మరొకదాని యొక్క అపేక్ష ఉంటుంది అని చెప్పడం ఏదైతే ఉందో ఇది అన్యోన్యాశ్రయ దోషం ఇది అన్యోన్యాశ్రయం ఒక లక్షణం పరస్పరకి సిద్ధి విషయ్ పరస్పరకి అపేక్ష ఏ అన్యోన్యాశ్రయ లక్షణమే సో లక్షణ్ ఇస్ పక్షి విషయ్ ఆ లక్షణము ఈ పక్షం నందు అయితే ఇహ ప్రథమాంత రూప వికల్పకి స్థితి అర్థ తృతీయాంతకి అపేక్ష మనం మొదటి నుంచి విచారం చేస్తే ప్రథమాంత వికల్ప స్థితి కోసము తృతీయాంత వికల్పం వికల్ప అయిన సహవర్తతే దశ వికల్పహ అని అంటూ తృతీయాంత వికల్పము బ్రహ్మనందు ఏదైతే మనం చెప్పినామో దాని యొక్క అపేక్ష వచ్చింది దీనికోసము ప్రథమాంత వికల్ప సిద్ధి కోసము తృతీయాంత వికల్పం యొక్క అపేక్ష ఉంది అవరు తృతీయాంతకీ స్థితి అర్థ విశేషణీభూత వికల్పకి అపేక్ష ఇప్పుడు ఆ తృతీయాంత వికల్పం యొక్క స్థితి కోసము ఇప్పుడు మూడవదైనటువంటి విశేషణీభూత వికల్పమును చెప్పినాం అంటే విశేషణీభూత వికల్పం యొక్క అపేక్ష ఉంది సో విశేషణీయభూత వికల్పం ప్రథమాంత రూపి తైనే అంగీకారకీయా ఇప్పుడు ఈ విశేషణీయభూత వికల్పమును నువ్వు ప్రథమాంత రూపమని ఒప్పుకున్నావు కదా యాతే తృతీయాంతకు ప్రథమాంతకి హీ అపేక్ష తృతీయాంత వికల్ప స్థితి కోసము ఏదైతే విశేషణీయభూత మూడవ వికల్పం మనం చెప్పుకున్నామో దాని నువ్వు ప్రథమాంతము అని ప్రథమాంత వికల్పంతో అభేదం చేసి చెప్పినట్లయితే అంటే ప్రథమాంత రూపమే ఈ విశేషణీభూత వికల్పము అన్నట్లయితే ఇప్పుడు తృతీయాంత వికల్పము యొక్క స్థితి కోసము ప్రథమాంతం యొక్క వికల్పము అపేక్ష ఉంది అంటే మొట్టమొదటి ప్రథమాంత స్థితి కోసము తృతీయాంతం చెప్పినాము తృతీయాంతం కోసము విశేషణీభూత వికల్పం చెప్పినాము ఆ విశేషణీభూత వికల్పం ప్రథమాంత రూపం అన్నావు అన్నప్పుడు ఈ తృతీయాంత వికల్ప స్థితి కోసం ఏ విశేషణీయభూత వికల్పం మూడవది చెప్పినమో అది ప్రథమాంత రూపమైనందువలన ఇప్పుడు ఏమైనట్లు తృతీయాంత వికల్ప స్థితి కోసము ప్రథమాంతం యొక్క అపేక్ష వచ్చింది ప్రథమాంతమునకు తృతీయాంత వికల్పం అపేక్ష అయితే తృతీయాంతమునకు ప్రథమాంత వికల్పము అపేక్ష అయింది కాబట్టి ఇక్కడ తృతీయాంతకు ప్రథమాంతకి అపేక్షవి ఇసిరిస్తే అండ్ ఆశ్రయ్ ఈ విధంగా అన్యోన్యాశ్రయ దోషము వచ్చింది ఇప్పుడు మూడవదైన చక్రికా దోషం చూపెడుతున్నాడు జబ్ విశేషణీభూత వికల్పు తిన్ ప్రథమాంత అవరో తృతీయాంతతే భిన్న తీస్రా అంగీకార కరే ఒకవేళ ఇప్పుడు అన్యోన్యాశ్రయ దోషం వస్తుంది కదా ఆ దోషం నుంచి తప్పుకున్నటకు ఈ విశేషణీభూత మూడవ వికల్పం ఏదైతే చెప్పబడిందో అది ప్రథమాంత మరి తృతీయాంత వికల్పముల కంటే భిన్నంగానే ఉంది ఇది మూడవది వేరుగానే ఉంది ప్రథమాంత రూపం కాదు ప్రథమాంతము తృతీయాంతముల కంటే మూడవది ఇది భిన్నంగానే ఉంది అని ఒకవేళ చెప్పినట్లయితే తబ్బం ఇసు విశేషణీభూత తీసరే వికల్పకు భీ పూర్వీకీ న్యాయ వికల్ప రూపం అయితే ఇప్పుడు ఈ మూడవదైనటువంటి విశేషణీయభూత వికల్పం కూడా ఒక వికల్పమే కదా ఆ వికల్పము ఎక్కడుంటుంది సవికల్పమునందే ఉంటుంది కదా ఇప్పుడు నియమం వేసుకుంటూ వచ్చాం కదా నిర్వికల్పమునందైతే వికల్పం ఉండటం సంభవించదు వ్యాఘాత దోషం మరి వికల్పం చెప్పాలంటే సవికల్పమునందే చెప్పాలి మరి తృతీయము అయినటువంటి విశేషణీయభూత వికల్పం కూడా ఒక వికల్పమే కాబట్టి తీసు విశేషణీయభూత వికల్పకే ఆశ్రయ బ్రహ్మకు సవికల్పరూపు హోన్నెత్తే ఆశ్రయిక అన్య విశేషణ రూపు ధర్మీ విశేషణీయభూత వికల్ప అంగీకార కియాచాయే ఇప్పుడు ఈ మూడవదైనటువంటి విశేషణీయభూత వికల్పము ఏదైతే ఉందో దానికి ఆశ్రయమైనటువంటి బ్రహ్మము సవికల్ప రూపమనే చెప్పాలి మరి సవికల్పం ఉన్నందువలన ఆశ్రయమైనటువంటి బ్రహ్మమునందు అన్య విశేషణ రూప ధర్మీ విశేషణీయభూత వికల్పము అని చెప్పాలి అంటే ఇప్పుడు ఇక్కడ నాలుగవ వికల్పం వచ్చింది తృతీయము విశేషణీభూత వికల్పం ఆ విశేషణీభూత వికల్పమునకు ఆశ్రయమైనటువంటి బ్రహ్మము సవికల్పమే ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మమునందు ఉన్నటువంటి మరొక విశేషణం ఏదైతే ఉందో అది అన్య విశేషణ రూప ధర్మీ విశేషణ భూత వికల్పమును ఒప్పుకోవాలి ఈ నాలుగవ దాన్ని ధర్మీ విశేషణీభూత వికల్పము చెప్పాడు ఇక్కడ రామకృష్ణుల సో అన్య విశేషణ రూప వికల్పం అంటే ఈ ధర్మీ విశేషణీభూతమైనటువంటి అన్య వికల్పం అంటే నాలుగవ వికల్పం ఏదైతే ఉందో అది క్యా ప్రథమాంత వికల్ప రూపు హై అతను ప్రథమాంత తృతీయాంత విశేషణీభూత తీసరే వికల్పతే భిన్న చతుర్థహే అయితే ఈ ధర్మీ విశేషణీభూత నాలుగవ వికల్పం ఏదైతే ఇప్పుడు కల్పన చేశామో విశేషణీభూత వికల్పమునకు ఆశ్రయమైనటువంటి బ్రహ్మం నందు నాలుగవదైనటువంటి ధర్మీ విశేషణీయభూత వికల్పము ఏదైతే మనం కల్పన చేశామో నాలుగవది ఆ ధర్మీ విశేషణీయభూత వికల్పము ఏమి ప్రథమాంత వికల్పము చేత భిన్నమా అభిన్నమా ప్రథమాంత వికల్పరూపే అథవా తిన్న ప్రథమాంత తృతీయాంతవరకు విశేషణీయభూత తీసరే వికల్పతే భిన్న చతుర్థహే ఈ నాలుగవదైనటువంటి ధర్మీ విశేషణీయభూత వికల్పం ఉన్నదో అది ప్రథమాంత వికల్ప రూపం అంటావా లేక ప్రథమాంతము తృతీయాంతము మరియు విశేషణీయభూతమైనటువంటి మూడవ వికల్పము కంటే భిన్నంగా ఇది నాలుగవ వికల్పము వేరే ఉందంటావా ప్రథమ పక్ష అంటే ఈ ధర్మి విశేషణీయభూత నాలుగవ వికల్పము ప్రథమ వికల్ప రూపమే అంటే ప్రథమ విక వికల్పం చేత అభిన్నం ఉన్నది అని ఒకవేళ చెప్పినట్లయితే చక్రికా దోషం ఓవ్యహే ఇప్పుడు చక్రికా దోషం వస్తుంది కిస్ ప్రకారం ఓవ్యహే అది చక్రికా దోషం ఎలా వస్తుంది ఏ పుస్తహతో ఇసు ప్రకారం ఓవెహ్ సోస్రవన్కర్ ఈ విధంగా అడిగినట్లయితే ఈ విధంగా చక్రికా దోషం వస్తుంది సావధాన చిత్తుడవై విను చక్రికా దోషం అంటే చక్రిక న్యాయ భ్రమణుకు చక్రక్ ఆరు చక్రికా కహే చక్రం వలె భ్రమణం చేయటం అంటే చుట్టూ తిరిగి మళ్ళీ మొదటి దగ్గరికి రావడం దీనికి చక్ర అంటే చక్రం వల్ల చుట్టూ తిరిగి మళ్ళా మొదటి స్థానానికి రావడం ఏదైతే ఉందో చక్రకా దోషం అంటారు చక్రకా దోషం కూడా అంటారు దైసే దిఖావే అది ఎట్లా ఇహా ప్రథమాంతకీ స్థితి అర్థ తృతీయాంతికీ అపేక్ష తృతీయాంతికీ స్థితి అర్థ విశేషణే భూత తీసరి వికల్పకి అపేక్ష విశేషణే భూత వికల్పకి స్థితి అర్థ అన్య విశేషణ రూప ధర్మీ విశేషణే భూత వికల్పకి అపేక్ష ఇప్పుడు ప్రథమాంత వికల్పం ఏదైతే లక్షత్వ రూప ధర్మం అనేటువంటి వికల్పం చేశాడో ప్రథమాంత వికల్పము ఆ ప్రథమాంత వికల్పం కోసము దాని సిద్ధి కోసము వికల్పేనా సహా వర్తతే అని అంటూ తృతీయాంత వికల్పము ధర్మరూప బ్రహ్మ ఉన్నందు చెప్పడం జరిగింది అంటే ప్రథమాంత వికల్ప సిద్ధి కోసము తృతీయాంత వికల్పం యొక్క అపేక్ష ఉన్నది ఆ తృతీయాంత వికల్ప సిద్ధి కోసము విశేషణేభూత మూడవ వికల్పము అపేక్ష వచ్చింది ఆ విశేషణీభూత వికల్ప సిద్ధి కోసము మరియు అన్యమైనటువంటి ధర్మి విశేషణీభూత నాలుగవ వికల్పము చేయడం జరిగింది ఇప్పుడు సో అన్య విశేషణ రూప అంటే ధర్మి విశేషణీభూత వికల్పం ఏదైతే ఉందో ఇది ప్రథమాంత రూపి అంగీకారకీయ హా ఈ నాలుగవదైనటువంటి ధర్మి విశేషణ రూప వికల్పము ప్రథమాంత రూపమే అని ఒప్పుకున్నట్లయితే ఫిర్ ప్రథమాంతికీ స్థితి అర్థ తృతీయాంతికీ అపేక్ష తృతీయాంతికీ స్థితి అర్థ తీసరేకి అపేక్ష అవరు తీసరి తీసుకీ స్థితి అర్థ ప్రథమాంతికీ అపేక్ష ఇప్పుడు ప్రధమాంతంకు తృతీయాంతము తృతీయాంతం నాకు విశేషణీభూతము విశేషణభూతకు ఏదైతే ఆశ్రయమైనటువంటి చతుర్థ ధర్మీ విశేషణీభూత వికల్పం ఉన్నది అది ప్రథమాంతమే కాబట్టి ఇప్పుడు స్ తీసరి వికల్పుకి స్థితి అర్థ ప్రథమాంతికీ అపేక్ష ఎందుకంటే ఇప్పుడు నాలుగవది ధర్మీ విశేషణీభూత వికల్పము ప్రథమాంతమే అంటే ప్రథమాంతంకు తృతీయాంతం అపేక్ష తృతీయాంతం విశేషణీభూత వికల్పమే అపేక్ష విశేషణూభూత సిద్ధి కోసము ఏదైతే మనం ధర్మి విశేషణీయభూత వికల్పాన్ని నాలుగవది చెప్పాము అది ప్రథమాంతమే అన్నట్లయితే ఇప్పుడు విశేషణీయభూత తృతీయాంత సిద్ధి కోసము ప్రథమాంతం యొక్క అపేక్ష వచ్చింది అని మళ్ళీ వెనక్కి తిరిగి మొదటిదే చెప్పాలి ఎందుకు నాలుగవది కూడా మొదటిదాని మొదటిదానితో ఆభేదం చేసి చెప్తున్నావు కదా ధర్మి విశేషణ భూత నాలుగవ వికల్పము మొదటి వికల్పంతో ఏ ఐక్యం ఉన్నది ఒకటి అభేదం ఉన్నదనంటే ఇప్పుడు మూడవది అయినటువంటి తృతీయ విశేషణీయభూత వికల్పము తన సిద్ధి కోసం ప్రథమాంతం యొక్క అపేక్ష వచ్చింది అంటే ప్రథమాంతం నాకు తృతీయాంతం తృతీయాంతం నాకు విశేషణభూతం విశేషణ అని ఇట్లా తిరిగి మళ్ళీ చక్రంలాగా తిరిగి మళ్ళీ మొదటికే వచ్చినాం కాబట్టి తృతీయాంతకీ స్థితి ఏర్త తీసుకి అపేక్ష ఆరు తీసుకే స్థితి ఏర్తో ప్రథమాంతకీ అపేక్ష ఇసు తీసే చక్రకి న్యాయ భ్రమను హోన్ అయితే చక్కెరి కావువే ఈ విధంగా చక్రం వల్ల భ్రమణం అవుతుంది ప్రథమ నాకు తృతీయాంతం తృతీయాంతం విశేషణీభూతం విశేషణ భూతం మళ్ళీ ప్రథమాంతం ఎందుకంటే చతుర్థం నాలుగవది ధర్మ విశేషణీభూతం అది ప్రథమాంత రూపమే అని చెప్పినాం కాబట్టి తృతీయమైనటువంటి విశేషణీయభూత వికల్పము నాకు ప్రథమాంతం యొక్క అపేక్ష వచ్చింది అంటే మళ్ళీ చక్రం వలె చుట్టూ తిరిగి వచ్చింది కాబట్టి ఇది చక్రకీన్యాయ భ్రమణ హోన్యతే చక్రం వలె భ్రమణం అయింది కాబట్టి ఇక్కడ చక్రికా దోషం వచ్చింది అని చెప్పాలి ఇక నాలుగవది అనవస్థా దోషము జబ్ ధర్మి విశేషనే భూత వికల్ప తిన ప్రథమాంత తృతీయాంత విశేషణే భూత వికల్పితే భిన్న చతుర్థి హై ఇప్పుడు ధర్మి విశేషణే భూత నాలుగవ వికల్పం ఏదైతే మనం చెప్పినామో అది ప్రథమాంతము కంటే తృతీయాంతము భూత తృతీయ వికల్పము భిన్నమైనటువంటి నాలుగవది అని చక్రికా దోషము నుంచి తప్పుకోవడానికి వేరుగా చెప్పినట్లయితే ఆ మూడిటి కంటే ఇది భిన్నమే నాలుగవది అని చెప్పినట్లయితే ఏది ధర్మ విశేషణీభూత వికల్పం తబు తీస్ అన్య విశేషణ రూపు చతుర్థ వికల్పకు పూర్వీకి న్యాయ వికల్పరూపునే ఎప్పుడైతే దాన్ని వేరుగా చెప్పినామో ఈ మూడింటి కంటే ప్రథమాంతం కంటే తృతీయాంతం కంటే అది భిన్నము అని చెప్పినట్లయితే అది కూడా ఒక వికల్పమే కదా అందువల్ల తీసుకే ఆశ్రయ బ్రహ్మకోబీ సవికల్పం అంటే వికల్ప సహితకరణే వాస్తే కోయి యొక్క విశేషణ రూప వికల్పం ఇప్పుడు ఆ ధర్మీ విశేషణ రూప వికల్పం కూడా ఒక వికల్పమే కాబట్టి దాని స్థితి కోసము దానికి ఆశ్రయమైనటువంటి బ్రహ్మమునందు మరొక వికల్పమును చెప్పాలి అంటే ఆ బ్రహ్మమును సవికల్పం చెయ్యాలి వికల్ప సహితంగా చెయ్యాలి అంటే ఇప్పుడు ఈ నాలుగవది మరొకదాన్ని అధికంగా కల్పన చేయాలి కోయిక విశేష నిరూప వికల్పం మరొక ఐదవది విశేష నిరూప వికల్పాన్ని కల్పన చేయాలి ఆరు పంచమిహి ఆ ఐదవది కూడా ఒక వికల్పమే కదా పంచమిహి అంగీకారకి యాచాయేతబ్ థిస్ పంచమ వికల్ప కో వికల్ప రూపం అనేతే ఇక ఆ ఐదవది అయినటువంటిది కూడా పంచమ వికల్పం అది కూడా ఒక వికల్పమే కాబట్టి తిస్కే ఆశ్రయ బ్రహ్మకు సవికల్పకరణే వాస్తే కోయొక విశేషణ రూప వికల్ప ఆరు షష్ట్ అంగీకారం కియాచయ్యే ఆ ఐదవ వికల్పం కూడా ఒక వికల్పమే కాబట్టి దాని స్థితి కోసము దానికి ఆశ్రయమైనటువంటి బ్రహ్మవును సవికల్పం చేయవలసి వస్తుంది అలాంటప్పుడు ఏదో ఒక విశేషణ రూప వికల్పాన్ని బ్రహ్మవునందు ఆరవదిగా చెప్పాలి ఈ విధంగా ఐసే ఆగేబీ తిస్కే స్థితి యార్త అవురు సప్తము ఇక ఆరో దాని స్థితి కోసము ఏడవది ఫిర్తి తీసుకే స్థితి అర్థం అవరు అష్టము ఆ ఏడవదాని స్థితి కోసం మరి ఎనిమిదవది అంగీకారయా చే అంగీకారం చేయాలి ఈసరి తీసే అనవస్థ ఓవెహె ఈ విధంగా ఎప్పుడు నువ్వు సవికల్పం చెప్పినా అది దానికి ఆశ్రయమైనటువంటి ధరమి అది వికల్ప సహితమే ఉంటుంది కాబట్టి సవికల్పం ఉన్నదే వికల్పం చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఎందుకంటే నిర్వికల్పం ఉన్నందు సవి వికల్పం మరి ఎప్పుడు వికల్పం చెప్పినా ఆశ్రయభూత ధర్మిని సవికల్పమే చెప్పాలి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇక ప్రమాణరహిత ధారకా నాం అనవస్థ ఈ విధంగా అనవస్థ దోషం వస్తుంది అనవస్థ అంటే ప్రమాణరహిత ధార దీనికి అనవస్థ అంటారు అవస్థానం అంటే ఒక అవధి అనవస్థ అంటే అవధి లేదు ఇంక పోతూనే ఉంటుంది